తర్వాత అన్న పాట పాడుతాడు వాక్యం షేర్ చేసుకుంటాం సరే పరిశుద్ధుడు అయిన తండ్రి కృపా సత్య సంపన్నుడ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన మా మా విమోచకుడు తండ్రి ఎస్ అయ్య నీకు వందనాలు నీ కేస్తునైనా స్తోత్రములు ఈ గడిచిన కాలం ఈ దినమంతా నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడను ప్రతి విషయంలో ప్రభ నీ సహాయం చేత నీ కృప చేత మమ్మల్ని నడిపించి ఈ దినం మమ్మల్ని మీ కొరకు సాక్షిగా మీరు లేవనెత్తున్నారు అదే రీతిగా ప్రబనైనా నీ సన్నిధి ఈ రాత్రి కళ సమయంలో ప్రభ మీరంతా ఈ రీతిగా మమ్మల్ని గుడి చేర్చి నిన్ను ఆరాధించేలాగిన నిన్ను స్తుంచేలాగిన ప్రభ నీ స్వరం వినులాగిన కల్పించిన అవకాశమును బట్టి కృపను బట్టి నీ ధన్యతను బట్టి నీకు వందనాలుగు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ పాటల ద్వారా తండ్రి మైమ పొందండి వాక్యం మీ స్వరం ద్వారా మాట్లాడండి రాని వాళ్ళందరినీ ప్రభనైనా మీరే వాళ్ళందరినీ నడిపించండి రాని వాళ్ళని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్థుతిస్తారో అక్కడ నేను ఉంటారన్న ప్రభావం ఆ రీతిగా మీరే మా మధ్యలో ఉండి ఆధిపత్యం మీరే చలాయించి నేను ఈ ఆరాధన మీకు మహమకరంగా జరిగించమని యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమె ప్రైజ్ లోయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మీలు చెయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా య్యా మీలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నీను ఉండలేనయ్యా మీలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావో వదిలుండలేక నిన్ను నీన్నట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించవు వదిలుండలేక నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా నానందం కోరేవాడా నా ఆశలు తీర్చేవాడా నిజమైన ప్రేమానిది నిజమైన ధన్యత నాది ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ ఎసయ్యా ఏసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నీను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నీను ఉండలేనయ్యా రాధించే వేళలందు నీదు హస్తములు నన్ను, పశ్చాత్తపము కలిగే నాలో నేను పాపిన నిగ్రహించగానే ఆరాధించే వేళలందు నీదు హస్త ములు తాకాయినూ పశ్చాతపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేళ్లకు అలవాటయ్యే నీ పాదములు వదలాకుంటే నీ మేలకు పలవాటయే నీ పదముల్ వదల కుంటింగ్ నీకిష్టమైనా దారి కనుగంటినితో చేసేసేసేసేస ఎ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేసాను నేను నీ ముందరన తల ఎత్తలేను గల్గే నీ మనసు ఓ దాచింది నా పాపములు చేసాను నేను నీ ముందరన తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓ దార్చింది నా రాధనలో నా హృదయము వంది నీకు వేరై మనలేనని నా హృదయము నీతో వంది నీకు వేరై మనలేనని అతిశయం చె నిత్యము నిన్నే కలగదు ఏసేసేసేసేసేసేసేస ఆరాధించక నీ ఉండలేనయ్యా ఆరాధించక లేను ఉండలేనయ్యా మనం ఒక చిన్న వాక్యం చూసుకుందాం మానవసరంగా మూడు నిమిషాలు చిన్న ప్రార్థన పరిశుద్ధుడా కృపా సత్య సంపూర్ణ సర్వలోకములకు న్యాయాధిపతి వెనేసయా సేవకులుగా మమ్మల్ని పిలిచి ప్రభ నీ యొక్క సేవల పాత్రలుగా వాడుకుంటున్న తండ్రి అతన్ని ఒట్టి పాత్రలను ప్రభ నతండి నింపి నీ ఆత్మచేత కారి జరిగిస్తూ మాతో మాట్లాడుతున్న దేవ మమ్మతో మాతో నతన్ని మాట్లాడిస్తున్న నీకి వందనాలు ఏదిన వాక్యం కూడా ప్రభ నీ యొక్క మేము ధ్యానించి చూడగా మాకు సహాయం చేయమని ఏసయ పరిశుద్ధన మమ్మలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి మనం ఈరోజు తీసుకున్న అంశము డిసైపుల్స్ శిష్యులుగా ఉన్నప్పుడు మనం చేయవలసిన కొన్ని నిబంధనల గురించి పౌలు భక్తుడు తిమోతి పత్రికలో తిమోతికి రాసిన రెండవ పత్రికలో కొన్ని అంశాలు మన ఉంచుతున్నాడు ఒకసారి తిమోతి పత్రిక రెండవ తిమోతి మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు సెకండ్ తిమోతి బైబిల్ లేఖనాలన్నీ దేవ దైవావేశం వలన కలిగినవని దేవుని మనిషి సంసిద్ధుడై ప్రతి మంచి పనికి పూర్తిగా సమర్థుడై ఉండేలా చేసేవి ఎలాగంటే ఉపదేశించడానికి మందలించడానికి తప్పులు సరిదిద్దడానికి నీతి న్యాయాల విషయంలో క్రమశిక్షణ చేయటానికి అవి ప్రయోజనకరమైనవి తిమోతికి రాసిన రెండో పత్రికలోని సారాంశం అది రెండవ పత్రిక మూడవ అధ్యాయము సిక్స్టీన్త్ సెవెంటీన్త్ వచనాల్లో అయితే మనము తిమోతికి ఎందుకు రాసిండు పౌలు భక్తుడు దైవావేశం వలన కలిగినవి అని చెప్తున్నప్పుడు ఇది దేవుడు ఆజ్ఞాపిస్తేనే పౌలు భక్తుడు తిమోతికి రాసినట్టు అర్థం సో ఒకసారి మనము ఈ పౌలు భక్తుడి సందర్భం చూసుకుంటే రెండు పత్రికలు రాశాడు దేవుడు పౌలు తిమోతికి మొదటి పత్రిక రెండవ పత్రిక పౌలేమని చెప్పుకుంటున్నాడు నేను క్రీస్తు రాయబారిని అని చెప్పుకుంటాను అంటే హీ ఈజ్ ద అంబాసిడర్ ఫర్ క్రైస్ట్ శుభవార్త విషయాలన్నిటినీ కూడా ఆయన ఈ పత్రికలలో ప్రతి సంఘానికి చెప్తున్నప్పుడు తిమోతికి ప్రత్యేకంగా చెప్పిన అంశాలున్నాయి ఇందులో ఒక సేవకుడు సైనికుడు లాగా ఉండాలంట ఆటల పోటీలో ఒక పోటీదారుడుగా కాంపిటీటర్ గా ఉండాలంట లేదా పొలంలో పనిచేస్తున్న ఒక రైతు లాగా ఉండాలి ఈ క్వాలిటీసు సేవకుడిలో ఉండాలి అంటున్నాడు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే కౌలు ఎప్పుడైతే అన్య కోసం నియమింపబడిన స్వార్థికుడుగా పిలువబడ్డాడో అప్పటి నుంచి ఆయన చేసిన సేవ ఎంతగా విస్తరించిందంటే ఏ ఊర్లో తీసుకెళ్తున్నా ఆయన ఒక బ్రాంచ్ అనమాట సంఘాల సంఖ్య పెరిగిపోతూ వచ్చేసింది అంటే సంఘం ఎక్కువైపోయేసరికి ఏమవుతుందంటే కొంత గలిబిలి కొంతమంది పెత్తనం తీసుకోవాలనుకుంటారు మంది తమ సొంత ఆలోచనలు కూడా దైవ వాక్యంతో కలిపి జత్త చేసి సొంతగా కొత్త బోధలు తీసుకొస్తుంటారు ఇలాంటి వాటిని గమనించిన పౌలు తిమోతికి రాస్తున్నాడు అయితే సందర్భం ఏంటంటే తి పౌలు జైల్లో ఉన్నాడు ఖైదీగా ఉన్నాడు ఆయన ఆయన ఈ సంఘాలలో జరుగుతున్నటువంటి ఈ నాయకత్వము గొడవలు ఇవన్నీ సంఘం సంఘం పెరుగుతూ ఉండే కొద్దీ డిసిప్లిన్ తగ్గిపోతూ వచ్చింది క్రమశిక్షణ దాంతో జైల్లో ఉండి కూడా సంఘం పట్ల ఆయనకున్న అత్యాసక్తి ఆ తన ఆత్మీయ కుమారుడు తిమోతి తీతు తిమోతి ఇద్దరు ఆయనకు ఆత్మీయ కుమారుడు ఈ తిమోతికి రెండు పత్రికలు రాశాడు అంటే లెటర్స్ ఫ్రమ్ జైల్ అనమాట జైల్లో ఉంటూ కూడా సంఘం గురించి ఆలోచించటం జైల్లో ఉంటూ కూడా బాధలు అనుభవిస్తూ శిక్ష భయంకరమైన శిక్ష ఆయన తీసుకుంటూ కూడా ఆ సందర్భంలో ఒక లేఖ రాయటం అంటే అది మామూలు మాట కాదు ఎందుకంటే అది దైవావేశం కలిగింది దేవుడి ఆత్మ ఆవే ఆవహిస్తేనే జరిగే కార్యాలు కాబట్టి విషయాలను గూర్చి ఆయన మాట్లాడుతుండు ఏమంటుండు సంఘం సంఘం అధికంగా పెరిగిపోయింది కాబట్టి సంఘంలో సత్ప్రవర్తన మంచి క్యారెక్టర్ ఉండాలి ఇది కూడా సేవకుడిగా మన బాధ్యత సేవ సేవ సేవ కేవలం శుభవార్త చెప్పటమే కాదు ఏసును కూర్చున్న శుభార్తతో పాటు కొన్ని మిగతా కండిషన్స్ ని కూడా మనము చూడాల్సిన అవసరం ఉంది ఆ క్వాలిటీస్ ఉండాలి అని చెప్తున్నాడు పౌల్ ఇక్కడ సంఘములలో సత్ప్రవర్తన మంచి మంచి ప్రవర్తన అలాగే క్రమశిక్షణ క్రమం ఉండాలి శిక్షణ కూడా ఉండాలి ట్రైనింగ్ క్రమం ఉండాలి ఒక పద్ధతి ఉండాలి శిక్షణ ఉండాలి ట్రైనింగ్ అంటే నాయకత్వం లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించాలి ఎందుకంటే సంఘాన్ని నడపాలి అంటే అంత ఈజీ కాదు సువార్త చేయటం అంటే ఒక సంఘంని నడపటమే నువ్వు ఎక్కడ పోతే ఇద్దరు ముగ్గురు కూడిన అదొక సంఘమే అక్కడ ఏముండాలి సత్ప్రవర్తన తోటి తోటి మంచి ట్రైనింగ్ తోటి శిక్షణ తోటి అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ తోటి ఉండాలి ఎందుకంటే సమస్యలన్నీ కూడా సంఘంలో మనం సేవ చేస్తున్నప్పుడు ఇలాంటి కంప్లైంట్సే క్యారెక్టర్స్ విషయంలో డిసిప్లిన్ విషయంలో ట్రైనింగ్ అన్ ట్రైన్డ్ అంటాం అంటే వాక్యాన్ని ట్రైన్ ట్రైన్డ్ అంటే శిక్షణ తీసుకొని చెప్పట్లేదు జస్ట్ నామకార్థంగా చెప్పేస్తున్నామంటే అది వేరు అది మనము అన్యులకు మరీ వాక్యం తెలియని వారికి చెప్తున్నప్పుడు వాక్యం తెలిసిన వారికి చెప్పేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త తోటి నోటి మాటకు చిక్కుపడకుండా చెప్పాలి ఏదంటే అక్కడ గలిబిలి సృష్టించడానికి సైతం రెడీగా ఉంటది కాబట్టే మంచి శిక్షలు కలగాలి అలాగే నాయకత్వం గుడ్ లీడర్ నువ్వు చెప్పేటప్పుడు అవతల వినటం లేదు అంటే నాట్ ఎ గుడ్ లీడర్ నువ్వు చెప్తున్నప్పుడు వాడు ఎక్కడే కూడా ఉంటాడు మీరు చాలా సార్లు దేవుడి పాటలు ఆరాధనా ఛానల్లో చూస్తుంటా నేను దేవుడి పాటలు ఆ పాటలు పాడేటప్పుడు ఆ పాట పాడే వ్యక్తి గాయకుడు అంటాం ఆ గాయకుడు చప్పట్లు కొడుతూ పాట పాడుతూ ఉంటాడు లీనమైపోతూ ఉంటాడు మధ్యలో ఆపేసి అందరూ నా అత్త అని అంటాడు నువ్వు లీనమైపోయినప్పుడు ఈ మాట ఎట్లా వస్తుంది అందరూ మళ్ళీ ఒకసారి అంటే అక్కడ లీనమైపోయి ఆరాధించటం లేదు అనేది అర్థమైపోతుంది అలాగే వాక్యం చెప్పేటప్పుడు మనము డీవియేట్ అవుతున్నాము అంటే అవతలడు కూడా డీవియేట్ అవుతాడు అంటే చెప్పేటప్పుడు శ్రద్ధగా వినువాడు ఆసక్తితో వినాలి చెప్పేవాడు కూడా ఆసక్తితో చెప్పాలి కాబట్టి ఆసక్తిని కలిగి ఉండాలి అది శిక్షణ ద్వారా జరుగుతుంది అప్పుడే వాడు గుడ్ లీడర్ అంటాం ఆయన చెప్తూ ఉంటే అవతల వ్యక్తులు రెఫరెన్సెస్ తీసుకొని మాట్లాడుతూ ఉంటారు వింటూ ఉంటారు ధ్యానిస్తూ ఉంటారు అంటే ఇట్ ఈస్ అ టూ వే కమ్యూనికేషన్ వాక్యం మనం ఒకరం చెప్తే సరిపోదు అవతల వ్యక్తి కూడా రెఫరెన్సెస్ ని చూసుకుంటూ దాంతో ఏకీభవిస్తూ ముందుకెళ్తూ ఉంటే అది ఫలభరితమైన వాక్య పరిచర్య అంటాం కాబట్టి చాలా మనం చెప్తూ ఉంటాము వ్యక్తి విని వినట్టు ఉంటాడు మనం ఎన్నో సంఘాలు ఎన్నో పబ్లిక్ మీటింగ్స్ లో మీరు చూస్తుంటారు ఈ విషయం పబ్లిక్ మీటింగ్స్ లో గ్యాదరింగ్స్ లో మనం అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే వాక్యం చెప్పేటానే చెప్తూ ఉంటారు చాలా మంది పాటలు సాక్షాలు అన్ని అయిపోయినాక జస్ట్ మెయిన్ వాక్యం కోసమే వస్తారు అంటే సంపూర్ణంగా వాళ్ళు అక్కడ సిద్ధపడి రావటం లేదనమాట సిద్ధపడి అందుకనే పౌలు భక్తులు ఉంటారు సంఘాలలో ఇవన్నీ సమస్యలు ఉంటాయి వీటిని ప్రత్యేకంగా డీల్ చేయాలి ఈ విషయాలని నేను ఏసు రాయబారిగా ప్రభు ఇచ్చిన అధికారంతో పవిత్రాత్మ లేదా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ లెటర్స్ మీకు రాస్తున్నాను కాబట్టి దేవుని సంఘంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలో నీకు తెలిసి ఉండాలి అని త్రిమూతికి పౌలు ఈ విధంగా హెచ్చరిస్తూ ఒక లెటర్ రాసిండు అయితే ఆయన తనను క్రీస్తు రాయబారిగా చెప్పుకుంటాడు కాబట్టి ఈ సెకండ్ తిమోతిలో ఆయన కొన్ని ప్రత్యేకంగా పర్సనల్ మ్యాటర్స్ తిమోతితో పంచుకున్నాడు సెకండ్ తిమోతి థర్డ్ చాప్టర్ సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ వర్సెస్ లో మనం చూస్తున్నాం ఆయన ఎన్నో భయంకరమైన హింసలకు గురి రోమా నగరంలో ఖైదీగా ఉన్నాడు హింసలు పొంది ఖైదీగా ఉండి తిమోతికి రాస్తున్న పత్రిక ఇది రెండవ పత్రిక అంటే శ్రమలలో ఉన్నాడు ఆ తో వచ్చిన నిరీక్షణతో ఆయన పౌలు తిమోతికి చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే కొన్ని కండిషన్స్ ఏంటంటే నేను ఒంటరిగా ఉన్నాను నా మిత్రులంతా నన్ను వదిలేసినారు నేను ఖైదీగా ఉన్నాను అయితే నేను త్వరలో హతం కాబోతున్నా ఆయన హత సాక్షిగా సంగతి కూడా పౌలుకు చాలా క్లియర్ గా తెలుస్తుంది అక్కడ అయినా దాని విషయంలో ఆయన నిరుత్సాహపడలేదు దుఃఖం లేదు భయం లేదు ఒక రకమైన భావం ఎందుకంటే విశ్వాస విషయంలో ఆయన చాలా నిశ్చయంగా ఉన్నాడు ఆయన చెప్తున్న మాట ఏంటి నా పరుగు కడముట్టించి భయంకరమైన పరుగు పోరాటం చేసిన శక్తికి మించిన ప్రయాణం అంటాడు కదా ఏరియా విషయంలో అట్లా భయంకరమైన ప్రయాణం చేసిండు శక్తికి మించి పోరాడిండు కాబట్టే ఈ లాస్ట్ డేజ్ లో తను ఇంకేం చేయాలి అంటే తను విన్నవి తను కన్నవి తను ఇంతవరకు అనుభవించినవి సేవా విషయంలో ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు సరైన సిద్ధాంతాలు వాటి ఇంపార్టెన్స్ పవిత్ర జీవితం ఈ మీరు సెకండ్ తిమోతి చాప్టర్ ని మొత్తం ధ్యానించాలి ఎందుకంటే కొన్నే ఉంటాయి అధ్యాయాలు ఒక రోజు కూర్చుంటే మొత్తం ధ్యానించేయొచ్చు ఫస్ట్ తిమోతి అండ్ సెకండ్ తిమోతి సో చనిపోక సంతృప్తికరమైన సేవను ముగించిన ఒక వ్యక్తిగా అంటే అన్ ఎక్స్పీరియన్స్డ్ అంబాసిడర్ రాయబారి ఎక్స్పీరియన్స్డ్ చాలా ఎక్స్పీరియన్స్ ని అనుభవంని దించి ఆయన తిమోతికి రాస్తున్నటువంటి ఈ పత్రిక అందుకే మనకు సేవకులకు సరైన ద్రోవ సరైన విధానము సరైన మార్గంను వేసే మార్గం సత్యం జీవం మనం చదువుతున్నాం కానీ వేసే మార్గం ఎట్లా అనేది మళ్ళీ పౌలు ద్వారానే మనకు వస్తుందన్నమాట సువార్తలు చదివిన తర్వాత నాలుగు సువార్తలలో వేసే మార్గము సత్యము జీవము దాన్ని తిరిగి రీ ప్రింట్ అంటాం అంటే మరి మరి ఒక్కడి నుంచి చెప్తున్నాదండి గట్టిగా ప్రతిష్ట చేసి చెప్తున్న దేవరు అంటే పౌలు భక్తుడు చనిపోకముందు మరోసారి దేవుడి సేవగ తిమోతికి సరైన సిద్ధాంతాలు వాటి ప్రాముఖ్యత పవిత్ర జీవితం అలాగే నమ్మకమైన సేవ ఈ విషయాలలో హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా నడిపించాడో అవి రాస్తూ ఆ మూడవ మూడవ అధ్యాయంలో చెప్తున్న మాట ఇది మూడవ అధ్యాయంలో చెప్తున్న మాట ఇది అది చూడండి ఒకసారి మూడవ జనులు మళ్ళీ ఒకసారి థర్డ్ చాప్టర్ సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ లో చెప్పిన మాట ఏంటి థర్డ్ చాప్టర్ సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండున్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుట ఉపదేశించుటకును పండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయటకును ప్రయోజనకరమై ఉన్నది ఈ దైవవాక్యాలు దేనికోసం అంటే ఇట్ ఈస్ టు ట్రైన్ ద పీపుల్ ఇట్ ఈస్ టు ట్రైన్ శిక్షణ శిక్షణ లేకుండా ట్రైనింగ్ లేకుండా ఏ జాబ్ చేసినా కూడా దాంట్లో రిజల్ట్ ఉండదు అది అన్ని కంప్లైంట్స్ తోటి ఉంటుంది అప్పుడు బైబిల్లోని ప్రతి అంశము దైవాత్మ పరిశుద్ధాత్మ తో రాయబడింది గ్రంథకర్తలు ప్రవక్తలు అందరూ కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి వాళ్ళ సొంత భాష ఎక్కడా ఉండదు మీకు వాళ్ళ సొంత ఆలోచనలు అన్నీ కూడా దైవావేశం అంటే దేవుని యొక్క ఆత్మ ఆవేశించినప్పుడే వారు కల్వాళ్ళు ఈ సమస్త కార్యం రాశారు ఎందుకంటే ఉపదేశించటానికి ఈ వాక్యాలు మనం ఇప్పుడు దేనికి వాడుకోవాలి అంటే సేవకులకు ఇది చాలా ఇంపార్టెంట్ ఉపదేశించు ఉపదేశించడం అంటే టీచ్ ఉపదేశం అంటే ఉపాధ్యాయుడు అంటాం కదా టీచర్ ఉపదేశిస్తాడు ఉపాధ్యాయుడు ఏం చేస్తాం టీచర్ ఉపదేశిస్తాడు టీచ్ చేస్తాడు సో మీరు టీచ్ చేయాలంట వాక్యంని టీచ్ స వార్త ఈ విషయాలను మరి ఎక్కువగా మనము ధ్యానం చేసుకొని మరి సిద్ధపడం ఉపదేశించండి మందలించండి ఎవరిని ఎక్కడ మందలించాలో తగిన జ్ఞానము దేవుడు మనకు దయచేసి ఎందుకంటే పబ్లిక్ లో మనం ఎవరిని మందలించలేము అది వాళ్ళు పర్సనల్ గా తీసుకుంటే సేవకు ఆటంకం జరుగుతుంది కాబట్టి ప్రైవేట్ గా ఎలా మాట్లాడాలో ప్రేమ పూర్వకంగా మందలించటం అట్లాగే తప్పులు సరిదిద్దటం తప్పులు సరి తప్పులు అందరం చేస్తుంటాం మనిషి అన్నాక తప్పులు సరి సహజం అంటే టువేర్ ఈజ్ హ్యూమన్ అంటే మనిషి అన్నాక స్వాభావికంగా తప్పులు జరుగుతుంటాయి కొన్నిసార్లు తెలిసి మరి తెలియక కూడా జరుగుతుంటాయి సో అలాంటప్పుడు తప్పులు సరిదిద్దాలి అది వదిలేసినా ఓవర్లుక్ చేసినా కూడా తర్వాత అది చాలా విపరీతమైన పరిణామాలకు దారితీస్తుంది కాబట్టి తప్పులని సరి టైంలీ అంటాం అది కూడా తగిన సమయం అందు దాన్ని సరిదిద్దాలి అలాగే నీతి న్యాయాల విషయంలో క్రమశిక్షణ నీతి విషయంలో న్యాయం విషయంలో మనము క్రమశిక్షణ ట్రైన్ చేయాలి అది రూల్స్ ఫాలో కావాలి డిసిప్లిన్డ్గా ఉండాలి ఇవి ప్రయోజనకరమైనవి కాబట్టి సేవకుడు చేస్తున్న ప్రతి సేవా కార్యక్రమంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు మనకు తగిన జ్ఞానము ఎవరిని అడగాలి అంటే ఖచ్చితంగా దేవుడితోటి ఖచ్చితంగా దేవుని రూపదేశాలు అలాగే మందలించటము సరిదిద్దటము నీతి మంతుల విషయంలో నీతి యుక్తంలో ట్రైనింగ్ చేయటం అనేవన్నీ కూడా చాలా చాలా అవసరము అని తీతుకు రాసిన పత్రికలో చెప్తున్న మాటలువి అదే రెండవ తిమోతి రెండవ అధ్యాయం ఒకసారి చూద్దాం రెండవ తిమోతి రెండవ అధ్యాయం ఇవన్నీ పావులు ప్రత్యేకంగా మొదటి పర్సనల్ అనమాట ఇవి సేవకులకు చాలా పర్సనల్ గా చెప్పుకుంటున్న మాటలు ఇవి అందరూ వదిలేసి వెళ్ళిపోయినా తిమోతి తీర్పు ఇద్దరే మిగిలింది అన్న దగ్గర కాబట్టి ఆయన ఏం చెప్తుండూ సేవను ఎంచుకున్నారు మీరు సేవ విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం ఎందుకంటే అందరూ సేవకులు కాకూడదు అన్నాడు అందరూ అందరూ ఆ థీమ్ ని ఫాలో కావాలి రిజిమిక్ థీమ్ అంటం ఒకటి ఆ థీమ్ ని ఫాలో కావాలి సేవకులకు ఒక థీమ్స్ ఉంటుంది ఈ థీమ్ ని దాటి మానవ స్వభావంతో మాట్లాడకూడదు మనం కాబట్టే దేవుడు ఈ తిమోతి ద్వారా తిమోతి పత్రిక ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అనుకోండి ఎందుకంటే ఇది దైవావేశం వలన కలిగినదే సో రెండవ తిమోతి రెండవ అధ్యాయము రెండవ తిమోతి రెండవ అధ్యాయంలో సెకండ్ వచనం చూడండి ఒకసారి మొదటిని చూడండి నా కుమారుడా క్రీస్తు యేసు నందున్న కృప చేత బలవంతుడవు కమ్ము బి స్ట్రాంగ్ బి స్ట్రాంగ్ ఆధ్యాత్మిక బలం మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభులో ఉన్నటువంటి విశ్వాసం ద్వారానే మనం బలవంతులమవుతాం బలం అంటే ఈ సిక్స్ ప్యాక్ బాడీస్ కాదు ఇహలోక శారీరక సంబంధమైన బలము కానే కాదు ఆత్మీయ రీతిగా బలం ఆధ్యాత్మిక బలం అనేది ఏసులోనే అది విశ్వాసులందరికీ దేవుడే ఇస్తున్నటువంటి ఉచితమైన వరం కాబట్టి ఈ బలాన్ని ఆయన నుంచి తీసుకోవడం మనం నేర్చుకోవాలంట ఎఫ్ఎస్సి గ్రంథం ఎఫ్ఎస్సి పత్రికలో తర్వాత రెండవ కొరం టీవీలో కూడా మనకి ఈ విషయం జ్ఞాపకం చేస్తుంది మీరు రాసుకొని తర్వాత మీరు రెఫర్ చేసుకోండి ఎందుకంటే టైం తక్కువ కాబట్టి ఎఫ్ఎస్ ఒకటి మూడు ఒకటి మూడు పంతొమ్మిది ఒకటో అధ్యాయము మూడవ వచనం పంతొమ్మిదో వచనం అలాగే మూడవ అధ్యాయము పదహారు ఇరవై వచనాలు దీంతో మనం ఏం చూసుకుంటామంటే బలము ఆయన నుంచే మనం పొందుకోవాలి ఎందుకంటే ఆ బలంని ఆయన నుంచి మనం తీసుకోవాలంట ఆయన నుంచి మనం తీసుకోవాలి బలంని తీసుకోవడం అంటే ఉచితంగా ఆయన ఇస్తున్నాడు కాబట్టి తీసుకోవడం అంటే ఏంటి అంటే మనము రిసీవింగ్ సైడ్ ఉండాలి యాక్సెప్టెన్స్ సైడ్ ఉండాలి అంటే దాన్ని తీసుకునే అర్హత మనకు ఉండాలి దాన్ని కోరుకునే బలమైన కోరిక మనకు ఉండాలి సో రెండవ వచనం ఏం చూస్తున్నామంటే తన సత్యాన్ని ప్రపంచమంతా వ్యాపింప చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న మార్గమిది. ఇది చూడండి రెండవ వచనంలో క్రీస్తు ఏసు యొక్క మంచి సైనికుల వలె మంచి సైనికుల వలె ఇది ఎవరికి అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకును సామర్థ్యము నమ్మకమైన మనుషులకు అప్పగించుము నాతో నా వేను దేవుని దగ్గర నుంచి పొందుకున్నా నా దగ్గర నుంచి నీవు విన్నవు నీ దగ్గర నుంచి ఇతరులకు వెళ్ళాలి అంటే ఇట్స్ అ పాసింగ్ మెసేజ్ అనమాట ఒకరి నుంచి ఒకరికి సరైన వాక్య బోధన జరగాలంట మనం విన్నది విన్నట్టుగా మనసులో పెట్టుకుంటే కాదు ఇతరులతో పంచుకోవడం అని అర్థం కాబట్టి అంటున్నాడు అనమాట ఏంటది ఈ బలాన్ని ఆయన నుంచి తీసుకోవడం ద్వారా మనము ఈ కార్యంలో చేయగలము ఇవి ఇవి బోధించుటకు సామర్థ్యము స్పెషలైజేషన్స్ అంటాం సామర్థ్యాలు నమ్మకమైన మనుషులకు అప్పగించు కండిషన్ అంటున్నాడు నువ్వు విన్నావు విన్నది ఇతరులకు అప్పగించు నువ్వొక్కడివి అన్ని భారం మోసుకొని చేయలేవు కాబట్టి దాంట్లో నీవి పాలి భాగస్థులను చేసుకోవాలి కొంతమందిని వాళ్ళెవరంటే నమ్మకమైన వాళ్ళు సామర్థ్యము గల వాళ్ళకే నమ్మకమైన వాళ్ళు క్రీస్ చేసి మంచి సైనికుల వలె కూడా శ్రమను అనుభవించు సో పౌలు యాజ్ ఎ గుడ్ సోల్జర్ మంచి పోరాటం పోరాడన అంటే పోరాటం అంటే అదొక రకమైన యుద్ధం ఆయన చేసిన యుద్ధంలో అదొక మంచి పోరాటం అంటున్నాడు ఇప్పుడు సేవకులుగా మనం ఏం చేయాలంటే అలాంటి పోరాటం తిమోతిని చేయమంటున్నాడు తిమోతి తర్వాత మనలను కూడా ఒక మంచి పోరాటం చేయాలంటే ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు ఒక ఒక సోల్జర్ ఒక సైనికుడు సైనికుడు అనేవాడు ఎట్లా ఉంటాడు అంటే వెరవడు దేనికి భయపడు వెనుకంజ వేయడు ప్రాణాలకు తెగించి ముందుకెళ్తాడు కానీ నాగటి మీద చెయ్యి వేసి వెనుకకు చూడని వ్యక్తి కాబట్టి సేవ ఎంచుకున్నాం సేవ చేయాలి పరిచర్య చేయాలి అని అనుకున్నాం కాబట్టి ఎలా ఉండాలంటే ఒక సైనికుడు లాగా కష్టాలు వస్తాయి సైనికుడికి రావా కష్టాలు ఒకసారి మనం ఆ కాశ్మీర్ని తలుచుకుంటే మనకు అర్థమైపోయి ఆ యుక్రెయిన్ చైనా రష్యా వారు చూస్తూనే ఉంటాం వార్తలలో భయంకరమైన పోరాటాలు ప్రాణాలకు తెగించి పౌలు చెప్తున్న మాట అది ప్రాణాలకు తెగించి సేవ మన మన బ్రదర్స్ వెళ్ళింది ఛత్తీస్గఢ్కి నాకైతే ప్రార్థనలు అదే కలవరం ప్రభా ఛత్తీస్గఢ్ భయంకరమైన ఆటంకాలు అక్కడ ఆటవిక పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఎందుకంటే అవి ఆ అడవులలో మనకు నక్సలిజం ఎక్కువగా కనబడుతుంది అక్కడ ఈ నక్సలైట్లకు ముందు వెనక ఏది చూడరు వాళ్ళు మంచి చెడు ఆలోచించరు భయంకరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితులు వాళ్ళ బిహేవియర్ వాళ్ళ ట్రైనింగ్ అట్లా ఉంటది అలాంటి ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు కాపాడునైనా నీ యొక్క రెక్కలు చాట్న భద్రపా అగ్నిని కంచిగా వేయమని అడుగుతున్నాం మనం ప్రార్థనలు ఎందుకు అంటే సేవకులు సైనికులుగా వెళ్తున్నారు ఆ యుద్ధంలోకి వెళ్తున్నప్పుడు యుద్ధ భూమిలోకి వెళ్ళినప్పుడు అడుగుపెట్టు స్థలం నీకే అన్నాడు కానీ అడుగుపెట్టు స్థలంలో కూడా కొన్నిసార్లు సైతాన్ కొంచెం రండి నీ కోసమే వెయిట్ చేస్తున్నాను అన్నది రెడీగా ఉంటది కాబట్టి అలాంటి సమయాలలో మనం ఒక సైనికుడు ఎందుకంటే ఆధ్యాత్మిక సైన్య సైన్యంలో మనం సైనికులం కాబట్టి మన నుంచి సైన్ మనం మంచి సైనికులుగా ఉండడానికి ప్రయత్నిస్తూ బాధ్యత నెరవేర్చిత ఉండాలి ఎందుకంటే కష్టాలు వచ్చినా ధైర్యంగా ఉండాలి ఇది నాయకుల స్థానం వహించడానికి క్రీస్తు పిలిచిన వారికి మరింతగా వారి ఈ సైనిక హోదా అనేది సేవకులకు ఇంకెక్కువగా మామూలుగా సువార్త చేసుకుంటూ ఇంటి ఇంట్లో ఉంటూ ప్రార్థన ద్వారా ఆన్లైన్ సేవలు చేసుకుంటూ కాదు ఇవి స్వచ్ఛంగా గ్రౌండ్ బ్యాటిల్ ఫీల్డ్ అంటాం గ్రౌండ్ బ్యాటిల్ ఫీల్డ్ దిగి సేవకి వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఇంత కావు కాబట్టి వాళ్ళు ఎట్లా ఉండాలంటే ధైర్యం వహించాలి ఎందుకంటే క్రీస్తు పిలిచిన వారికి మరింతగా వర్తిస్తుంది ఎందుకు ఇది ఎలాంటి పరిస్థితులలో కూడా మనకు వచ్చిన కష్టాల నుంచి ఈ విధమైన చేతను తప్పించుకోడానికి ప్రయత్నించకూడదు ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు ఏం చేస్తుంటాం అంటే గొనుక్కుంటాం ఫిర్యాదులు చేస్తుంటాం ఏం శివప్రభ ఇలాంటి స్థలానికి తీసుకొచ్చిన ఇక్కడ ఎడారి అసలు ఆత్మలే కనబడతలేవని కొన్నిసార్లు కంప్లైంట్ చేస్తూ ఉంటాం కాకపోతే నిన్న అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక్క ఆత్మ కోసమైనా సరే ఎంతో దూరం ప్రయాణం చేసి చేసిన సేవకులు ఉన్నారు ఒక్క కుటుంబం కోసం మేమైతే ఒకసారి గూడూరుకి వెళ్ళినాం ఒకటే ఫ్యామిలీ అక్కడ ఆ ఒక్క ఫ్యామిలీ కోసం మూడు రోజుల మీటింగ్ పెట్టినాం దాంతో మొత్తం గూడూరు అంతా వచ్చింది ఎందుకు అననే ముందు ఆశ్చర్యం నాకు ఒక్క ఫ్యామిలీ కోసం ఇంత దూరమా ఇంతమంది ఇంత ఖర్చా అని ఆలోచించిన తర్వాత చూస్తే అది ఒక పెద్ద సభ ఒక పెద్ద మీటింగ్ అనమాట త్రీ డేస్ మీటింగ్ లాగా అది ఇంటింటికి వెళ్ళినాము ఇంటి ఇంట్లో ఒక్కొక్క ఆత్మ కోసం వెళ్ళినాం అంటే ఏంటి మనము వెనకడుగు వేయొద్దు ధైర్యం వహించాలి విసుక్కోవద్దు గొనుక్కోవద్దు సేవ చేస్తున్నప్పుడు సంపూర్ణ సమర్పణతో ఉండాలి అలాగే ఇంకొక మాట అంటున్నాడు ఏంటది మంచి సేవకుడు సైనికుడు వలే నాతో కూడా శ్రమలు అనుభవించు సైనికుడు ఎవడూ యుద్ధంలో పోనప్పుడు తను రండులో చేర్చుకున్న వాణిని ఈ జీవన వ్యాపారంలో చిక్కు కొనడు ఉంది ఉద్యోగ రీత్యా తప్పులు చేయడం అంట సైనికుడు అంటే ఒక ఉద్యోగం అది జాబ్ అది సేవకుడు కూడా అంతే అదొక ఉద్యోగం అనుకొని చేయాల ఉద్యోగం అన్నప్పుడు నీ బాస్ ఏసయ్యని ఆ ఏసయ్య ప్రతిరోజు లెక్క అడుగుతుంటాడు కాబట్టి ఈ రోజు సేవ లెక్క ఏంటి సైనికుడు వెళ్తున్నప్పుడు ఎంత దూరం ప్రయాణం చేసినారు ఎన్ని కబ్జా చేసినారు ఎన్ని అవాంతరాలు ఎదుర్కొన్నారు ఒక రిపోర్ట్ ఈవినింగ్ ఇస్తుంటారు వాళ్ళు అలాగే మనం కూడా డైలీ మన నైట్ ప్రేయర్ లో మన రిపోర్ట్ దేవుడికి ఇవ్వాలి సేవలో సమర్పించుకుని ముందుకు వెళ్తున్నాము అన్నప్పుడు ఈ కండిషన్స్ ఫాలో కావడం అనేది చాలా అవసరం అలాగే మనము అతని ఐదో వచనం చూడండి అది అదే అధ్యాయంలో మరియు ఎట్టివాడైన జట్టి అయిన వాడు పోరాడునప్పుడు జట్టి వాడు అంటే స్పోర్ట్స్ లో కో కాంపిటీటర్ అంటాం మన తోటి ఆటగాడు కో కాంపిటీటర్ ఈ జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు నియమం ప్రకారం పోరాడాలంట అంటే రూల్స్ తోటి ఫైట్ అనమాట స్పోర్ట్స్ లో మనము రన్నింగ్ రేసులు ఈ ఆటల పోటీలన్నీ చూస్తుంటాం రకరకాల గేమ్స్ రూల్స్ ఉంటాయి అక్కడ ఆ రూల్స్ ఫాలో కావాలి రూల్స్ ఫాలో కాని వాడికి ఆ మెడల్ గ్రౌ గోల్డ్ మెడలో సిల్వర్ గ్రౌ దొరకదు గోల్డ్ కప్పు అది దొరకాలి అంటే నియమాలు పాటిస్తూ పోరాడాలి సో సైవ సేవకుడు ఎవరు అంటే ఒక సైనికుడిగా ఒక స్పోర్ట్స్ కాంపిటీటర్ గా పరుగు పంద్యంలో నిలిచినట్టుగా ఒక పోరాడ పోరాడకపోతే ఆయనకి ఏం చెప్తున్నాడంట జీవ కిరీటం దొరకదు మనకి కిరీటం దొరకదు పాటు పడిన మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన సేవకుడు రైతు ఆ రైతుకు వచ్చిన పంటలో ప్రథమ పంట ఉంటది కదా ఆ పంటలో ఆయనకు భాగం ఉంటదంట తర్వాత పంటలని పనోళ్ళకి కౌలికి వాళ్ళకి ఇచ్చేస్తాడు మొదటి దాంట్లో మాత్రం ఆయన అలాగే సేవలో మనం ఈ విస్తారమైన పొలంలో మనము నాట్లు వేసుకుంటూ వెళ్తున్నాం వాక్యం అనే ఆ విత్తనం వేసుకుంటూ వెళ్తున్నప్పుడు దాని పంటలో మనది కూడా కొంత భాగం ఉంటది మనకి కూడా సంతృప్తిని ఇచ్చే భాగం అంట అవర్ డిజైర్ ఎందుకంటే పోరాడుతూ మనము కష్టపడుతూ ముందుకెళ్తున్నాం కాబట్టి సో ముఖ్యమైన విషయాలు నమ్మకమైన మనుషులు సేవని అందుకే దేవుడు అందరికి ఇవ్వడు అందరూ పిలిచినా కూడా రారు ఎందుకంటే అది అంత సులువైన పని కాదు నా కాడి సులువైనది అంటున్నాడు దేవుడు కానీ అది మనుషులకు అర్థం కావటం అంత సులువైనది కాదు ఎందుకంటే సత్యాన్ని ప్రపంచమంతా వ్యాపింప చేయాలి అంటే చాలా కష్టం కాబట్టి ముఖ్యమైన విషయాలని ఏంటంటే విశ్వసనీయత నమ్మకం ఫెయిత్ఫుల్నెస్ ఇవి లేని వాడికి మనం సేవన అప్పజెప్పదు కొన్నిసార్లు మనము టైం బీయింగ్ కి నేను పనిలో ఉన్నాను నా బదులు నువ్వు కూర్చో అని చెప్పి మనం ఏదైనా పని చెప్పి మనం చేసినంత తృప్తిగైతే చేయడు ఎందుకంటే అది అది వాడికి సెకండరీ అనమాట అది సెకండ్ హ్యాండ్ అంటాం ఫస్ట్ హ్యాండ్ అంటే మనము మనం ఇంకొక అప్ప సెకండ్ హ్యాండ్ అందుకే మనం ఎప్పుడు ఫస్ట్ హ్యాండ్ గా ఉండి ఆ వాక్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఎందుకంటే అది మనం ఇంకొకరికి ఇస్తే ఏమవుతుంది అంటే విశ్వసతనీయత లేని వరకు అప్పగించే ప్రయోజనం లేదు రెండవ కొరంతి రెండవ తిమోతి రెండవ అధ్యాయం మొత్తం మనకు ఆ పది వచనాల వరకు ఇదే కనిపిస్తూ ఉంటదనమాట ఒక మంచి క్వాలిటీ ఉన్న ఫాలోవర్ డిస్థాయిపుల్ ఎలా ఉండాలి అనేది దేవుడు మనతో మాట్లాడుతుండడు పౌలు తిమోతికి రాస్తే తిమోతి మనకు చెప్తున్నాడు క్రీస్తు విశ్వాసులంతా క్రీస్తు విషయంలో ఆధ్యాత్మిక సైనికంలో సైనికులు ఇప్పుడు సైనికుడు అంటే ఒక సేవకుడేనా కాదు ఇప్పుడు విశ్వాసులంతా క్రీస్తు ఆధ్యాత్మిక సైన్యం అనమాట స్పిరిచువల్ ఆర్మీ ఆ స్పిరిచువల్ ఆర్మీలో మనం ఒక సోల్జర్ కాబట్టి మనం మంచి సైనికులకు ఉండడానికి ప్రయత్నిస్తూ బాధ్యతలు నెరవేరుస్తూ కష్టాలు ధైర్యంగా సహించాలి ఇది నాయకుల స్థానం వహించడానికి క్రీస్తు పిలిచిన వారికి మరింతగా దేవుడికి కాల్ నో దేవుడికి కాల్ పిలుపుంది పిలుపు ఉంది అంటాం చాలా మంది నాకు పిలుపు బ్రదర్ సేవ పిలుపు ఉంది అంటాం అంటే దేవుడు నిన్ను పిలిచిందని కొందరేమో సొంతంగా సమర్పించుకోండి నేను సేవ చేస్తా ప్రభు అని సంపూర్ణ సమర్పంతో వస్తారు దేవుడు పిలుస్తాడు దేవుడు పిలుస్తూ ఉంటాడు సేవకు రా అని పిలుస్తాడు ఉద్యోగస్తులను చాలా మందిని అలా పిలుపు ఉన్నవారు సమర్పించుకున్నవారు మీరు ఆధ్యాత్మిక సంఘంలో శైనులు కాబట్టి ధైర్యంగా ఉండాలి పరిస్థితులను ఎదిరించి ఏ విధం చేత తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదు ఎందుకంటే గొనుక్కోవడం ఫిర్యాదులు చేయడము ఉండకూడదు అంటున్నాడు ఈయన అలాగే మనం క్రీడాకారుల వంటి వారము కాబట్టి మన కిరీటము గెలిస్తేనే గెలిచిన వారికే ఈ కిరీటాలని రెండవ తిమోతి రెండవ అధ్యాయము ఐదవ వచనంలో చెప్తున్నాడు అలాగే ఆ ఏంటది రైతు పూలం పాల విషయంలో రైతు ఫలితం అయినా ఆ ఫలితం ని ఒకసారి మొదటి పేతురు మొదటి పేతురు ఆ మొదటి అధ్యాయం ఒకసారి చూద్దాం మొదటి పేతురు మొదటి అధ్యాయంలో పదకొండవ వచనం ఈ రక్షణ సువార్తను పరిశీలించుచు ఎవరు ప్రవక్తలు రక్షణ శువార్తను పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చుచు ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలము ఎట్టి కాలము సూచించినదో దాన్ని విచారించి పరిశోధించిరి భక్తులందరూ జ్ఞాపం చేసుకున్నది ఏంటి అంటే క్రీస్తు సువార్థ పరిచర్య ఆయన విషయమై శ్రమలను గూర్చి ప్రభు యొక్క శ్రమలను చెప్పినప్పుడు అలాగే సైనికులు అపోస్తలు కూడా శ్రమలు అనుభవించి అంటే స్వార్థ సేవ అంత ఈజీ వర్క్ కాదు శ్రమతో కూడినది అని జ్ఞాపకం చేయాలి చాలా మంది దేవుడు నమ్ముకో కష్టాలు తొలగిపోతాయి నీకు అంతా అని చెప్తూ ఉంటారు కానీ దేవుడిని నమ్మిన తర్వాత వాళ్ళకి ఇంకెక్కువ కష్టాలు ఉంటాయి ఎందుకంటే శోధకుడు వాళ్ళ వెంట ఉంటాడు కాబట్టి దేవుడు నమ్మడం నమ్మిన వెంటనే శోధకుడు వాడు ఎంబడే ఉంటాడు కష్టాలను తీసుకొని రావటానికి ఎందుకంటే నమ్మిన వాడిని వా నమ్మకం నుంచి బయట తీసుకురావాలని కాబట్టి వేసు నమ్మినంత మాత్రాన మన కష్టాలు తొలగవు ఎందుకంటే ఆ కష్టాలను తప్పించుకునే మార్గం కూడా చూపిస్తాడు కానీ కష్టాలు వస్తాయి శ్రమలు ఉంటాయి శ్రమలు అనుభవించాలి అప్పుడే కదా మనము ఆ స్వానుభవం తోటి వాక్య పరిచర్ చేస్తాం మన స్వానుభవంలో బోలెడని కష్టాలు ఎదుర్కొన్నాం అవి మనకు తెలుసు వాటి నుంచి మనం ఎట్లా బయటపడ్డామో కూడా మనకు తెలుసు సో తెలిసిన వారు చెప్పినంత ఇష్టంగా ఇంకెవరు చెప్పలేరు కాబట్టి స్వార్థ విషయంలో ఆ శ్రమానుభవం గూర్చి ఆ తర్వాత మనకు దొరికే భూవే ఆ మహిమ దాని గురించి వాళ్ళు ఎప్పుడో సాక్ష్యాలు ఇచ్చింది ప్రవక్తలు గ్రంథం అంతా అది మనం మనం కూడా చెప్పబోయేది మనం ఇంకా ఎదురు చూస్తున్నటువంటిది ఏంటంటే ఆ మహిమ కిరీటం కోసం ఆ రోజున ఆ మహిమ కిరీటం మనకి ఇచ్చే రోజున ఆ ఆనందం కోసం ఎందుకంటే ఇలాంటి కార్యాలు చూడటానికి మనం ఏం చూస్తున్నామంట పై నుంచి దేవదూతలు కూడా తొంగి చూస్తున్నారంట ఎంతమంది సేవకులు నియమంతో పాటిస్తున్నారు ఎన్ని ఆత్మలను సంపాదిస్తున్నారు బాప్తిస్మలు ఎంతమంది తీస్తున్నారు బాప్తిస్మ తీసుకున్న ఒక ఆత్మ చేరుతుందంటే వారి లోకంలో దేవదూతలు కూడా తొంగి చూస్తుంటారని తొంగి చూస్తుంటారని కాబట్టి మనం వాళ్ళకి ఏం చెప్పాలి అంటే ఈ లూకాసు ఒకసారి విషయం చూద్దామా లూకాసు వార్త టైం నేను జస్ట్ రెఫరెన్స్ ఇస్తాను ట్వంటీ చాప్టర్ లూకా ట్వంటీ ఫోర్త్ చాప్టర్ ఫార్టీ ఫోర్త్ వర్స్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఫోర్ అది ఒకసారి చూసుకున్నాక మనము ముగించుకుందాం లూకా ట్వంటీ ఫోర్ అక్కడ మనకి ఏం చెప్తున్నారు చూడండి మనం సేవ చేసేటప్పుడు ఈ రెఫరెన్సెస్ ని వాడుకోవాలా అనుకో ప్రూఫ్స్ గా చూపించాలి కాబట్టి ఆ వారిని ప్రశ్నించే వారిని మనల్ని ఏమంటారు ఫార్టీ ఫోర్త్ వర్స్ ఇరవై నాలుగు నలభై నాలుగు మోసే ధర్మశాస్త్రములోను ప్రభక్తుల గ్రంథములలోను కీర్తనలలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని వార్త చెప్పను అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు గ్రహించినట్లు ఆయన వారి మనస్సును తెరచిన ఆయన అంటే అంతకాలంగా వాళ్ళు వాక్యలు చదువుతున్నా ధర్మశాస్త్రం గురించి ధ్యానిస్తున్నా అవి ఎవరి గురించో ఎందు నిమిత్తమో ఏ సందర్భమో తెలియకుండానే చదివినరు కానీ ఎప్పుడైతే ఏసు ఈ మాట చెప్పినది ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటి వారి లేఖనములు గ్రహించినట్లు ఎక్కడెక్కడ చెప్పిందంటే అది ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోనూ నన్ను కూర్చి వ్రాయబడ్డవన్నీ నెరవేర వలెనని నేను మీ యొద్ధ ఉండినప్పుడు మీతో చెప్పిన మాట నెరవేరినవి అని వార్త చెప్పింది అప్పుడు వారు లేఖనంలో గ్రహించినట్లు ఆయన వారి మనస్సును తెరచాను చాలా సార్లు మనం వాక్యం పంచుకుంటున్నప్పుడు సేవలో చాలా మంది వెంటనే గ్రహించను ఫస్ట్ అటెంప్ట్లు ఎవరికి అర్థం కాదు వీళ్ళు ఏమో చెప్తున్నారు కొత్త భాష అంటారు కానీ ఎప్పుడైతే దేవుడు ఆ కన్నులు మనోనేత్రాలు వెలిగిస్తాడో ఆ మనస్సును తెరుస్తాడో అప్పుడు వాళ్ళు స్వీకరిస్తారు కాబట్టే మనము వాళ్ళ మనోనేతరులను వెలిగించాలని ప్రార్థన చేయాల సేవ చేస్తున్నప్పుడు ప్రభా వీరి మనస్సు వాక్యంను రిసీవ్ చేసుకోవటానికి సిద్ధపరచు ప్రభా అని ముందు ప్రార్థన చేయాల ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చీకటి శక్తులు కమ్ముకొని ఉంటాయి సేవలో వెళ్తున్నప్పుడు ఆత్మలని త్రిప్పాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తుంటే వారిని వెలగనీయకుండా చేస్తున్న అంధకార సంబంధం అక్కడ పనిచేస్తుంటది కాబట్టి మన ప్రార్థనలో వీరి కన్నులు తెరువు ప్రభా గ్రంథములోని నీకు సంబంధించిన విషయాలతో విని వారు గ్రహించుట ఎప్పుడైతే వింటారో గ్రహిస్తారో వెంటనే వినుట విశ్వాసం కలుగును అంతే వినుట వలన విశ్వాసం కలుగును అది వినకపోతే ఏం చేయలేం కాబట్టి మనం ప్రార్థిస్తున్నప్పుడు వారి మనస్సును తెరవమని ప్రార్థన చేయాలి ఎందుకంటే క్రీసు శ్రమపడి మూడవ దినం మనం లేచిననియు ఎరుసలే మొదలుకొని సమస్త జన్మల్లో ఆయన పేరట మారు మనస్సు పాపక్షమాపణ ప్రకటించాలి మారు మనసు పాపక్షేమాపణ సు వార్తలోని మెయిన్ కంటెంట్ అంటాం మెయిన్ కంటెంట్ కాబట్టి ఇలాంటి జరుగుతున్నప్పుడు మనం అక్కడక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్ చూస్తుంటాం ఏంటంటే పిలుపు పత్రిక పిలుపు పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చనం పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చనం పిలుపు ఒకటి రెండు పద్దెనిమిది ఇరవై రెండు ఒకట అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఇరవై కాదు పద్దెనిమిది విష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు అందుకు నేను సంతోషించుచున్నాను అందుకు సంతో ఇక ముందును సంతోషించను ఎందుకంటే ఈ విషయంలో నేను సిగ్గుపడక ఎప్పటి వల్లే ఇప్పుడు నువ్వు పూర్ణ ధైర్యంతో బోధించేటకు వాళ్ళ నా బ్రతుకు నా బ్రతుకు మూలంగానైనా సరే చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరం అందు ఘనపరచబడును ఈ వాక్యం చదువుతుంటే కొంచెం భయం వేస్తున్నాను ఎందుకంటే అంత సిద్ధపాటు అవసరం అన్నమాట వాక్యం చదివేటప్పుడు వాక్యాన్ని ధ్యానించేటప్పుడు అలాగే వాక్యం బోధించేటప్పుడు సో కాబట్టి సేవకులుగా మనం కొన్ని క్వాలిటీస్ ని ఏంటి ఏది చెప్పాలి ఎప్పుడు చెప్పాలి చెప్పేటప్పుడు మనం చేయవలసినది ఏంటి ఏ విషయాలలో అని చెప్పి ఒకసారి మళ్ళీ మనం అందరము టిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ పత్రికని మళ్ళీ ధ్యానిస్తాం పర్సనల్ గా మీరు టైం తీసుకొని ధ్యానించండి రెండు పత్రికలనే దృష్టిలో పెట్టుకొని ధ్యానించండి సేవకులకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట సేవకులకు సంబంధించినవి ఇవన్నీ ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఇంకా బలపడతాము ప్రభువులో ఇంకా స్థిరంగా ముందుకు సాగటానికి దేవుడు సహాయం చేస్తాడు వాక్య రీతిగా మనతో మాట్లాడుతున్న దేవుడు గొప్ప దేవుడు మర్మాలను తెలియజేసే దేవుడు కళల ద్వారా భావాల ద్వారా అలాగే దర్శనల ద్వారా వాక్యం ద్వారా స్వరంతో మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన సేవ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండి మనం సేవ చేయాలో ఎన్ని విషయాలలో మనం ఆయనకు మన ఈవినింగ్ రిపోర్ట్ డైలీ రాయాలి ప్రతిరోజు మన ప్రతిరోజు సేవ చేస్తున్నంత మాత్రాన మనల్ని ఎవరు పట్టించుకోవాలని కాదు దేవుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడు లెక్క అడుగుతాడు కాబట్టి సేవ విషయంలో మన లెక్క మనం చెప్పుకోవడానికి సిద్ధపడాలి అలాంటి సిద్ధపాటు అలాంటి సత్ప్రవర్తన క్రమశిక్షణ మనకు దేవుడు సమృద్ధిగా దయచేయం ఈ వాక్యం దేవుడు దీవించింది కాక మన మధ్యలో ఉన్న రవన్న ప్రేర్ చేస్తాడు రవణ దీప సిస్టర్ బ్రదర్ ప్రేర్ చేసి మనకు అన్న ఆశీర్వాదం ద్వారా మనకి ముగించుకుందాం మనం ఓకే బ్రదర్ స్వార్థం చేస్తాం స్తోత్రం అయినా పరిశుద్ధిరా గొప్ప దేవ జీవం తండ్రి నీకెంతో అన్నాళ్ళైనా ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజ్జ లైఫ్ లో నిలబెట్టుకున్నారు నీకెంతో వందాలు ప్రో కృతజ్ఞత స్థితులు అర్పించుకుంటున్నాయి రాతి కళా సమయంలోనైనా మీ ప్రియులందరితో కలిసి ప్రోభ నేను స్థుపించలాగనా ఘనపరిచలాగనా మీ యొక్క స్వరం మీ వినలాగనా ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు ఎంతో వందాలు ప్రోభ కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయినాస్త ఘనత మహిమ నీకే ప్రోభ వాక్యందర మీరు మాతో మాట్లాడినారు ప్రభా ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభా కైవజనుడు ప్రభా సన్నద్ధుడై పత్తి సత్కారమే సిద్ధపడి ఉండాల ప్రభా దైవావేశంలో కలిగిన ప్రతి లేఖనాలను ప్రభావ మేము అట్ల తప్పుదిద్దుటకు శిక్ష వేయటకు ప్రతి దాంట్లో హెచ్చరించటకు నైనా ప్రయోజనకరమైందని మీరు మమ్మల్ని హెచ్చరించినారు ప్రభా కాబట్టి నైనా ప్రతి దశలోనైనా మేము ఇవి పాటించాలా ప్రభావ ఒకవేళ మా జీవితాలు అలాంటి క్రమశిక్షణ లేకుంటే ప్రభావ మమ్మల్ని క్షమించండి ప్రభావ మా జీవితాలు ప్రభావ నైనా మీకు అనుకూలంగా అంగీకారంగా మీ ఆత్మచేత మీరు నడిపింపబడాలనే సహాయపడమే ప్రాదిష్టమైన గొప్ప తండ్రి అయినా తిమూర్తికి రాసిన పత్రికలో ఎన్నో సార్లు మీరు మాతో మాట్లాడినారు ప్రభావ కాబట్టినైనా సేవా జీవితంలో మేము ఏ రీతికి ముందు పోవాలా ఒక సైనికుడు యుద్ధం పోయినప్పుడు ఏ రీతికి పోరాడాలా ప్రతి నియమం ప్రభా అక్కడ రాయబడింది ప్రభా బైబిల్ అంతట్లో ప్రవ కాబట్టి ప్రభా ప్రతి విశ్వాసం ఈ రోజు యుద్ధ భూమిలో ఉన్నాడు ప్రభావ కాబట్టినైనా బెదరకుండా ధైర్యంగా ప్రభావం మీకు నీటి ప్రకటించాలా నా దేవ నా దేవ నా ప్రభా నీకు ఎంతో అందాలి ప్రభావ అనేకులకు ఈ సత్యాలను మేము ప్రకటించాలా ప్రభా బూధిగంతలకు మీరు మాకు నీ కొరకు ప్రభావ మీ సాక్షులుగా జీవించాలా అయినా మీరే ఆ రీతికి మమ్మల్ని నడిపించమని ప్రధిష్టమైన అనుదినం అను క్షణం ప్రభావ మీ వాక్యాల ద్వారా మీరు మాతో మా జీవితాలను సరి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు ఎంతో వందలు ప్రభావ సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు అర్పించుకొనైనా ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభా మిమ్మల్ని బలపరిచినైనా ఈ వాక్యం ద్వారా మేము ఓ ప్రభావ మేము అది పాటించి ముందుకు పోవాలని సహాయపడండి మీ పాదాల దగ్గర కూర్చొని ప్రభావ మరేలాగా ప్రభావ మీ సన్నిలో కూర్చొని మేము ఓ ప్రభావం అద్దెకు వచ్చి నేర్చుకుని నాకు ఆడి మొయమన్నారు కాబట్టినైనా మీ కాడు ఎంత సులువైంది తేలికైందని మీరు అన్నారు బాబా కాబట్టినైనా మీరు నేర్చుకోవాలా ప్రతి దినీ పాదాల దగ్గర కూర్చొని మీ వాక్యాన్ని దివారాత్ ధ్యానించి సత్యాన్ని అన్వేషించినైనా అని అనేకులకు ప్రావా మా జీవితంలో అవలంబించుకోవాలా ఆ వాక్యం ప్రకారం మీరు జీవించాలా మరి విశేషంగా అనేకులు ప్రకటించి అనేకులు మీ చెంత నడిపించాలన్నా అలాంటి అభిషేకం ఆత్మ నడిపింపు మాకు అందరికీ అనుగ్రించమని మీ వాక్యం ద్వారా మాట్లాడి నీకు ఎంతో వర్ణాలు సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తే యేసు పరిశుద్ధ నామమున ప్రాతిశనాం తండ్రి పరిషుద్ర ప్రేమాల దేవ కృపల తండ్రి దేవాసు ప్రభ నీక లెక్కలైన బంధనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత హళలియ రజ పరిషుద్ర వ సర్వాధికారి నీకే వంధనాల ప్రభ జీవం దేవా నీకే బంధనాల తండ్రి దేవాసూ ప్రభ మరి దినదినం ప్రభావ మరి వాక్యం చేత ప్రభావం మీరు మాతో మాట్లాడుతున్నారు కాబట్టి ప్రభా దాన్ని బట్టి నీకు తండ్రి దేవాయసు ప్రభ నువ్వు చెప్పిన ప్రతి వాక్యంలో ప్రభ మేము దాన్ని లోబడి మేము నడుచుకునేలాగా సహాయపడమని ప్రార్థనం తండ్రి దేవాయచు ప్రభ ఎన్ని రోజుల నుంచి ప్రభా వాక్యాలు తింటున్నాం కానీ ప్రభా దాని ప్రకారం మేము జీవితలేనందుకు మమ్మల్ని క్షమించమని ప్రార్థనం తండ్రి కానీ ఏసుప్రభ మళ్ళీ ప్రతిరోజు మీరు వాక్యం మాట్లాడే దేవుడు కాబట్టి ప్రభ ఆ వాక్యం మా మేము నింపుకోవాలండి మరి దాని ప్రకారంగా మేము నడుచుకునేలాగా మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దిమా ఏ ప్రభా మరి సేవకులు ఏ విధంగా అయితే ఏ విధంగా అయితే నడుచుకోవాలో ప్రభా వాక్యం ద్వారా మీరు బయలుపరిచినారు ప్రభా కాబట్టి ప్రభా మరి పౌలు యొక్క సేవ ఏ విధంగా అయితే కాబట్టి ప్రభా అట్లా మేము కూడా తన ప్రీతికరమైన సేవ చేసిం కాబట్టి ప్రభా మరి మేము కూడా ఆ విధంగా చేయాలా దివా ఏదో మేము సేవకు వెళ్తున్నాం కాదు తండ్రి దివా మేము వెళ్తున్నాం అంటే యుద్ధానికి మేము వెళ్ళినప్పుడు విజయం పొంది వచ్చిన మేము ఉండాలా కాబట్టి ప్రభావ మేము సైనికులాగా తయారు కావాలా మరి అనేకులకు నీ సత్యని మేము ప్రకటింప చేసినప్పుడు ప్రభా మరి అనుభవపూర్వకమైన సేవ మేము చేయాలా అట్లా మాకు నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి దేవ నీ నీతిని నీ సత్యాన్ని మేము అనేకులకు మేము ప్రకటింప చేయాలా తండ్రి దేవాయజు ప్రభావ ఎప్పుడైతే నీ నీతిని రాజ్యాన్ని నిలబెడతామో ప్రభా అప్పుడే ప్రభా ఒక్కరు హృదయాభా నీ రాజ్యాన్ని స్థాపించడం వరం అవుతుందండి కబడ్డీ ప్రభావం మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం తండి దేవాయజు ప్రభా మరి ప్రతిరోజు కూడా ప్రభా మేము వాక్యం ఏ విధంగా అయితే మాకు బోధిస్తుందో ప్రభా నీ సత్యాన్ని మేము అది అనుసరించి మేము నడుచుకోవాలా కాబట్టి ప్రభా మేము ప్రతి విషయంలో ప్రభా జాగ్రత్త పడి మేము నడుచుకోవాలా ఎందుకంటే ప్రభా మరి ఏ టైంలో ఎట్లా మోసపోతా మాకు తెలియదు ప్రభా కాబట్టి ప్రభ మేము ఏ విషయంలో మేము మోసపోవడానికి వీలదు ప్రభా కాబట్టి నీ యొక్క వాక్యాన్ని నీ సత్యాన్ని ప్రభా మేము ధరించుకోవాలి ప్రభా కట్గా మేము ధరించుకోవాలి ప్రభా ఆత్మకట్గా మాకు దయించమని ప్రార్థిస్తాం తండ్రి పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని పండి మేము ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంది ప్రభా మరి ప్రతి సేవకులను దీవించండి ఆశించదని ఇంపండి ప్రభా వారి సేవ జీవితాన్ని ఫలిబలితాన్ని దయచేయమని ప్రార్థించడం తండి అదే రీతిగా ప్రభా మరి ఎంతమంది అయితే క్యాన్సర్ విషయంలో బాధపడుతున్న ప్రభావ వారిని కూడా మీ తాకేముట్టి స్వస్థపరచండి వారి జీవితాలను వెలిగించమని ప్రార్థించడం తండి దేవాయజ్ మరి రబిచల బ్రదర్ని కూడా మీ తాకేముట్టి స్వస్థపరచండి దేవాయచు ప్రభా కిడ్నీ మన యొక్క హార్ట్ ప్రాబ్లం నుంచి వెళ్ళేలా దయచేయమని ప్రార్థించడం అదే రీతిగా ప్రభా చిన్న పాపం కూడా మీ తాకేముటి స్వస్థపరచండి దేవాయత్తు ప్రభా పాపకి ప్రభా మరి మీ చిన్న చిన్నతనం నుంచి ప్రభావ ఆ బిడ్డని మీరు ఏది పరచుకున్నారు కాబట్టి ప్రభా ఆ బిడ్డకి ప్రభా ఏ దూసుకాల లేకుండా ప్రభా మీరు రెక్కల కింద భద్రపరచుకొని ఆ చిన్న పాపకి ప్రభా సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యాన్ని దయచేయం ప్రభావ దేవాయ ప్రభ మరి వాసు బృదర్ విషయంలో ప్రార్థిస్తుంది తన లివర్ని కూడా మీరు తాకి ముట్టి స్వస్థపరిచి మరి తనకి కూడా సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా దేవాత ప్రభా మరి ఎన్నో ప్రయోగాంశాలున్నాయి కాబట్టి ప్రభా మరి అందరినీ కూడా ప్రభాని యొక్క కృపజ్ఞాపకం చేసుకున్న తండి దేవా ప్రతి వారికి స్వస్థత దయించండి భార్య భర్త మొదల శాంతి సమాజం ఐక్యత దయచండి దేవా ఏచు ప్రభా ఎంతమందికి అయితే జాబ్స్ లేవో ప్రభా వారికి ఏచుకృష్ణ నామంలో జాబ్స్ని దని ప్రార్థిష్టం తండి అదే రీతిగా ప్రభా హాస్పిటల్ ప్రభా రకరకాల రోగాల చేత ప్రభావ వారి యాక్సిడెంట్ అయిన వారు ప్రభా బ్రెయిన్ ట్యూమర్ కలిగిన వారు ప్రభా పెరాల్స్ వచ్చిన వారు ప్రభా ఎంతో మంది ప్రభా రకరకాల విధములైన రోగం కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ప్రభా వారి అందరినీ కూడా ప్రభా ఏచుకృష్ణ నామంలో తాకి ముట్టి స్వస్థపరిచి లేవు వారిని అందరి నోటి నుంచి ప్రభావ మీ సాక్షిని నిలబెట్టమని ప్రార్థిష్టం తండి స్థం నీకు కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడన్ సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం మన ప్రభు అయిన ఏసుక్రీస్ యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడేండును గాకేన్ శేఖర్ అన్న రేపు మీ వాక్యం అన్నా బ్రదర్ పర్లేదు రేపు పర్లేదు బ్రదర్ రేపు పర్లేదన్నా ఓకే అన్న థ్యాంక్ యూ అన్నా సరే ప్రెసిడెంట్ అందరూ అన్నా గుడ్ నైట్